శిక్షత్రమో ఇంద్రియాణ్యాం బ్రహ్మ ఉపనిషదం మాం బ్రహ్మ నిరాకుల్యాం మా బ్రహ్మ నిరాకరోత్ స్వ నిరాకరణ తాత్మ నిరే ఉపనిషత్సు ధర్మాస్ సుతు ఓ శాంతి శాంతి శాంతి ప్రతిబోధ విదిత మత అమృత విందీ ందతే ప్రతిదితం ప్రతిబోధ అంటే బోధం బోధం ప్రతి విదితం అని చెప్పినాము అయితే ప్రతిబోధ అనే పదానికి ఇంకో అర్థం కూడా చెప్పాను ప్రతి అంటే పీచే బ్యాక్వర్డ్స్ బోధ అంటే అంతర్ముఖుడు అయి ఉంటే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు వెరీ సింపుల్ ఎవరైతే బహిర్ముఖులుగా ఉంటారో వాళ్ళు సంసారంలో బద్ధులయ్యే ఉంటారు మీకు సంసారం అంతా కూడా బహిర్ముఖులుగానే ఉంటారు సో అలా కాకుండా ఎవరైతే అంతర్ముఖులే ఉంటారో వారు మాత్రమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు ప్రతిబోధ విదిత బోధ ఫార్వర్డ్ పరాక్ అంటారు పరాక్ బోధ సంసారము పీచే ప్రత్యక్కని ప్రతి అని అంటారు ప్రతిబోధ అయితే ఆత్మజ్ఞానము అలా అలా కూడా మనం చెప్పుకున్నాం ఇంకో అర్థం చెప్పచ్చు దీనికి లోకంలో ఓ ప్రయోగం ఉన్నది ఎలాగంటే సుక్త సుక్తో రామ శ్యామేన ప్రతిబోధిత అని ఉంటుంది ప్రయోగం అంటే నిద్రపోతున్న రాముడు శ్యామునిచే నిద్రలేపబడినాడు కాబట్టి ప్రతిబోధ అంటే నిద్రిస్తున్న వాడిని నిద్రలేపుట అని అర్థం కాబట్టి ప్రతిబోధ ఎవరైనా నిద్రలేపితే తెలుస్తుంది అంతే కదా అలా కూడా చెప్పచ్చు భాష్యకారులు అలా చెప్పలేదు కానీ లోకంలో ఉండే ప్రయోగాలను బట్టి అలా చెప్పచ్చు భాష్యకారులు కేవలం ఒకే పక్షానికి ఆయన అతుక్కుని ఉన్నారు బోధం బోధం ప్రతి విదిత అది కవర్ అయిపోయింది ఆల్రెడీ తర్వాత అంతర్ముఖులకు విదిత అనేది కూడా అనేక చోట్ల భాష్యాల్లో చెప్పబడినది ఇక్కడ కాకుండా ఇకపోతే ఇంకొక పక్షం ఏమంటే నిద్రపోతున్న వాడిని ఎవడోహ్ నిద్రలేకడు అలాగే ఇక్కడ కూడా సంసారం అనేటువంటి దాంట్లో నిద్రిస్తున్న వాడిని సంసారంలో ఉండడమే నిద్ర అజ్ఞానమనే నిద్రలో ఉన్న వాడిని అజ్ఞానం అనే నిద్రలో ఉన్న వాడిని ఎవరు నిద్ర లేపితే త్వరికి తెలుస్తుంది ఇప్పుడు ఏదైనా మంచి పని అవుతుంది అనుకోండి ఇప్పుడు పెళ్ళవుతుంది అనుకోండి వీడు నిద్రపోతూ ఉంటాడు ఎవడో వెళ్లి చూడడానికి వెళ్ళి కూర్చుని కూర్చుని నిద్రపోతూ ఉంటాడు ముహూర్తం సమీపించింది అప్పుడు నిద్రలు ఎవరూ చిన్న పెళ్లి చూడడానికి అనుగో పెళ్లి అవ్వబోతుంది వాళ్ళు నిద్రలు అయితే పెళ్లి చూసి అక్షతలు వేస్తారు కాబట్టి నిద్రలేస్తే తెలుస్తుంది నిద్రపోతుంటే ఆయన తెలుస్తుంది సో కాబట్టి నిద్రలేపబడితే ప్రతిబోధైనా ఏది తెలియబోతున్నాం ఇది దక్షిణామత్యూత్రంలో ఏమన్నారంటే సాక్షాత్ కురితే ప్రబోధ సమయే ప్రతిబోధాన ప్రబోధాన ఒకటే ప్రబోధ సమయే స్వాత్మానమైన వాత్వయం ఆ ప్రబోధము అనగా ప్రతిబోధము నిద్రలేకుతాడు ఎవరు నిద్రలేపుతాడు ఆచార్యుడు నిద్రలేపుతాడు అని అభిప్రాయం సో ఆచార్యుడు నిద్రలేపుతాడు మామూలుగా అనేక శబ్దాలు ఉంటాయి కానీ ఒక పర్టికులర్ శబ్దానికి వాడు నిద్రలేస్తారు అందులో ఇంట్లో ఎవరెవరో మాట్లాడుకుంటూ ఉంటే వాడికి నిద్రలేవడం ఎందుకంటే సూక్ష్మమైన మనస్సు ఉంటుంది కాబట్టి ఆ శబ్దముల చేత నిద్రలేవడం వాడి పేరు పెట్టి పిలిస్తే నిద్రలేస్తాడు అలా అవుతుంది కాబట్టి ఒక విశిష్టమైన శబ్దానికి టక్ మన నిద్రలేస్తాడు ఆ విధంగా గురువు బోధించేటువంటి తత్వమసి ఇత్యాది శబ్దముల చేత వీడు అజ్ఞాని ఆ జ్ఞానం అనే నుండి వేస్తాడు గురువు బోధిస్తాడు మామూలుగా జనువులందరూ కూడా తాము ఫలానాలు వ్యక్తులము అనే ఒక ధోరణిలో జీవిస్తూ ఉంటారు నేను ఫలానాలు వ్యక్తిని సో వేలాంతం ఏం చెప్తుందంటే నీవు వ్యక్తివి కాదు అని చెప్తున్నాయి ఇప్పుడు నెక్లెస్ అనుకుంటుంది నేను ఫలానా ఆభరణాన్ని అనుకుంటున్నాను అప్పుడు గురువు ఏమని చెప్తాడంటే నెక్లెస్ తోటి ఓ నెక్లెస్ నెక్లెస్ నువ్వు ఫలానా ఆభరణానికి కావు అలా భ్రమపడుతున్నావు నువ్వు బంగారానివి అని చెప్తా అలాగే నేను పుట్టాను కాబట్టి ఒక వ్యక్తిని పోతాను ఈ బతికి ఏదో కొంత ఆస్తికి యజమానుడిని అవుతాను ఎవరో భార్యకి భర్తనవుతాను పిల్లలకి తల్లిని అవుతాను అని ఈ విధంగా తన గురించి ఒక వ్యక్తిత్వాన్ని భావన చేసుకుంటూ అదే సత్యమని బతుకుతున్న వ్యక్తిని ఉద్దేశించి ఆయన నీవు ఫలానా వ్యక్తివి కావు నీవు నీవు నగవి కావు బంగారానికి నీవు తెర తరంగము నీరు నీవు నీవు కుండవి కావు మట్టి సో నీవు ఘటాకాశానేవి కావు మహాకాశానివి అని ఈ విధంగా చెప్తారు చెప్పి నిద్రలేపుతారు ఆ నిద్రలేపేందుకు ఒక ప్రక్రియ ఉన్నది స్టెప్ వైజ్ నిద్ర లేక అది ఏమీ పెద్ద కష్టం కూడా కాదు వాడు తెలుసుకుంటే ఈ దీంట్లో రెండు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏంటంటే వేదాంతం చదువుకుందుకు వాళ్ళు ఏం చేస్తారంటే వేదాంతం అనేది వ్యక్తిత్వాన్ని తుడిచిపెట్టుటకు ఉద్దేశించబడినది అనే విషయం తెలుసుకోకుండా వేదాంతాన్ని చదివేస్తూ ఉంటారు పైగా ఆ వేదాంతాన్ని ఏం చేస్తారంటే వ్యక్తిత్వాన్ని మరింత బలపరుచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు అది సంగతి సో అది ఎలాగంటే అదేంటి అంటే అది దృష్టాంతం అలా ఉంది మీరు ఎంతవరకు అప్రిషియేట్ చేస్తారో అది ఉన్నాం అటు వెళ్ళకు అక్కడ దెయ్యం ఉంది అని ఒకడికి చెప్పారు చెప్తే వీడి అంటే అటు విడితే వీడికి హాని కలుగుతుంది అక్కడ ఒక దెబ్బ దాంట్లో పడతాడు పెళ్ళాడు దెబ్బ తింటాడు అని అటు వెళ్లకు అటు దెయ్యం ఉంది ఈ దారి బాగుంది ఈ దారిని వెళ్ళమని చెప్తారు అంటే వాడు ఏం చేస్తాడు అసలు దెయ్యం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అక్క వెళ్ళి అక్కడ దెయ్యం ఉంటుంది ఆ దెయ్యంతో స్నేహం చేస్తాడు ఎలా ఉంది సామిత్ర అర్థమైందా అలాగే నీవు వ్యక్తివి కావు అనే విషయాన్ని తెలుసుకో అని వీడికి వేదాంతం బోధిస్తే వాడు ఆ పాఠాన్ని వ్యక్తిత్వాన్ని బలపరుచుకోవడానికి సాధనంగా వాడతాడు గమనించాడా అది సామిత ఆ కథ ఏమిటంటే వీడు రాత్రి బాగా అలసిని పన్నెండు గంటల దాకా ఇక్కడ అల్లరి చేసి ఆరుగుని వస్తూ ఉంటాడు అరే రాత్రి తొందరాలే రా ఎందుకంటే నువ్వు వచ్చి దారిలో చెట్టు మీద దెయ్యం ఉంది ఆ దెయ్యం అర్ధరాత్రి వస్తే పొట్టకుంటుంది తొందరాలే రానని చెప్పేసి తల్లికి ఇప్పుడు మొన్నడు మళ్ళీ రాత్రి పన్నెండుంటికి వస్తాడు వచ్చి ఎరా దెయ్యం ఉంటుంది చెప్పాను మళ్ళీ ఇంత లేటుగా వచ్చాడంటే నేను ఆ దెయ్యంతో మాట్లాడానో అది చక్కగా నాతో స్నేహంగా ఉంది కాబట్టి నువ్వేమీ చెంత చేయొద్దని చెప్తాడు ఆవిడ చెప్పాను పొట్టకొసేమిటి అది పక్కన పెట్టేసి దేవుతో స్నేహం చేయడం మొదలు పెడతాడు మనిషి ఆ రకంగా వీడిని నువ్వు వ్యక్తివి కావయ్యా నువ్వు చిన్మయ సత్తువి తప్ప ఫలానా వ్యక్తివి నువ్వు కావు ఆ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నీవు చక్కగా తోసిపుచ్చి నిరాకరించి వ్యక్తికాని చైతన్యంగా మిగిలి ఉండు అని వేదాంతం చెప్తాడు వీడేం చేస్తాడు సరే అలాగే వెళ్ళి పాఠం చెప్పండి అని పాఠం దాగిన తర్వాత నేను వేదాంతిని అంటాడు చూసానా దెయ్యంతో స్నేహం చేసి దెయ్యం ఉంటుందిరా అటు వెళ్ళద్దురా అంటే ఇలా దెయ్యంతో స్నేహం చేసి సో ఇది పెద్ద సమస్య వేదాంత విద్యార్థులలో ఉన్న సమస్యది వాళ్ళు కూడా వేదాంతాన్ని వ్యక్తిత్వానికి ఒక అలంకారంగా పెట్టుకుంటారు సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే గురువు నిద్ర ఎలా నిద్రలేపుతా నిద్ర లేవడం ఏం కష్టం కాదు కష్టం కాదు మనమే కష్టం చేసుకుంటాం లేకపోతే తేలికే ఇప్పుడు వీడు అంటాడు అహం బ్రాహ్మణ అంటాడు అంటే గురువు అంటాడు చూడయా నువ్వు బ్రాహ్మణుడవే కానీ నువ్వు సంగతి గమనించేవో లేదో ఎప్పుడైతే నేను బ్రాహ్మణుడను అంటావో మొత్తం హ్యుమానిటీలో ఒక ఒక సెక్షన్ నీకు వ్యతిరేకంగా నిలబ నీకు ఆపోజిట్గా నిలబడి ఉంటుంది వాళ్ళన్ని తో యుద్ధం చేస్తారని నేను అంటలేదు ఇప్పుడు హ్యుమానిటీ అవన్నీ ఇప్పుడు రెండు ముక్కలు అయినాయి ్రాహ్మణ అబ్రాహ్మణ మనం భారతదేశంలో ఉన్నాం నేను బ్రాహ్మణుడు కొంచెం ఎదుగు కొద్దిగా పైకి ఎదుగు అంటే వ్యక్తిత్వం తీసి పారాయి అంటే వాడు గమ్ము తీయడు అందుకోసం యు ఎన్హాన్స్ మేకింగ్ బిగ్గర్ ఎలాగా నేను హిందువును అనుకో దాంట్లో సమస్య ఏమైందిగా నేను బ్రాహ్మణుడను అనుకోవడం మానేసి నేను హిందువును అనుకున్నారనుకోండి బ్రాహ్మణత్వానికి భంగం వస్తుందా కాదు ఎందుకంటే హిందువు అన్నది బ్రాహ్మణుని కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది దట్ ఈస్ ది ఇంక్లూజివ్ విషయం కాబట్టి హిందువు అనుకో నేను హిందువును అనుకుంటాడు కొంత ఎదుగుదల వచ్చింది అప్పుడు గురువు పిలిచి భారతదేశంలో హిందువులే కాదమ్మా భారతీయులు ఇంకా ఇతర మతం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను హిందువును అనుకోవడం మానేసి నేను భారతీయును అనుకో అంటే వాడు నిద్రలేస్తాడా లేకుండా నిద్రలు ఎగుతున్నాడు గురువు ఎన్ని ప్రతిబోధ అంటారు అంటే నిద్ర లేస్తాడా లేవడా నిద్ర లేవడానికి సిద్ధంగా ఉన్నాడు మరి కొంతమంది ఉంటారు నిద్ర లేవరు వాళ్ళని ఏమంటారంటే ఐడియలాబ్స్ అంటారు వాళ్ళు నిద్ర లేవరు ఒక ఉన్నాడు బ్రాహ్మణ సమాఖ్యకి సెక్రటరీ పెద్ద బోర్డు అది చూశాను మన సెల్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు ఆయన్ని నేను హిందువుని అనుకోండి అనుకుంటాడా ఆయన బ్రాహ్మణ సమాఖ్య సెక్రటరీగా ఉండి నేను బ్రాహ్మణుండే హిందువుని కాదు అంటాడు కాబట్టి ఈ ఐడియాలజీస్ నిద్ర లేవరు వాళ్ళు కానీ యోగ్యమైన వ్యక్తి అయితే నిద్రలేస్తాడు ఏమని నేను హిందువును అని కాదమ్మా నేను భారతీయుడను అనుకో అంటే కరెక్టే అని మోర్ ఇంక్లూజివ్ కాబట్టి వాడు నేను భారతీయుడను అనుకుంటాడు ఇట్ ఇంక్లూడ్స్ ఎవరీ రిలీజియన్ తర్వాత గురువు గారు మళ్ళీ పిలుస్తారు అయినా నువ్వేవిరా నేను భారతీయురా చూడు మానవ సమాజం చాలా విశాలమైనది నేను మానవుడను అనుకో భారతీయుడను ఎందుకు అనుకుంటావు మానవుడునో అనుకో దీని మీద ఒక ప్రశ్న కూడా ఉంది నేను బ్రాహ్మణుడును అనుకునేవాడికి నేను హిందువును అనుకోవడానికి ఎంత టైం పడుతుంది ఎంత ప్రయత్నం చేయాలి ఏవేవి కర్మలు చేయాలి మీరు చెప్పండి ఏ కర్మలు చేయక్కర్లేదు ఏమీ టైం ఏమీ పట్టదు ప్రయత్నం అవసరం లేదు కర్మ సాధ్యం కాదు ఇది ఇట్ ఈజ్ ఇన్స్టెంట్ తెలుసుకుంటే నీకు ఆ క్షణంలోనే నీకు తెలుస్తుంది లేదంటే ఇది తెలియదు అంతే నేను ఆలోచిస్తానన్నాడు అనుకోవడం ఇంకంతే పడిపోతు ఆలోచిస్తూ ఉంటాడు అది తెలియదు ఆలోచిస్తే తెలిసి ఇది యు సే ఇట్ వన్ హియర్ సో ఆ రకంగా ప్రయత్న సాధ్యం కాదు ఇది నీవు భారతీయుడను అని అక్కడతో ఒక గిరి గీసుకుని కూర్చోకు నువ్వు నేను మానవుడను అని చెప్పు మనుష్య మాతృడు శాస్త్రం అంతా కూడా మనుష్య మాతృ ఉద్దేశించి బోధించారు మా మనుష్యాధికారాత్ అని బ్రహ్మసూత్రం సో ఎక్కిత్ అని ఎక్కడ పడితే అక్కడ మంత్రాల్లో ఉంటున్నాయి ఎవడైనా అంటే మానవ మాతృడు కాబట్టి నేను మానవుడను ఐఎం హ్యూమన్ బీయింగ్ అని వీటి తెలుసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ప్రతి బోధ నిద్రలు వేసుకున్నాడప్పుడే ఆయనంతా ఏం ఇంకా లేవడానికి సిద్ధపడుతున్నాడు అనమాట అప్పుడు వాడు తెలుసుకున్నాడు అహం మనుష్య అని తెలుసుకున్నాడు ఈ స్కీమ్ అంతా ఎక్కడుందనుకుంటున్నాడు అనుష్ఠాన లేదా అంతా వివేకానంద స్వామి దాంట్లో ఉంది తర్వాత వాడిని పిలిచి నాయన నువ్వు మానవుడు తెలుసుకున్నావు చాలా సంతోషం కానీ నీవు మానవుడు మాత్రమే కాదు ఎందుకంటే నేను మానవుడను అనగానే ఇతర ప్రాణులన్నీ కూడా సపరేట్ అయిపోతాయి మానవుడిగా వీడుంటాడు ప్రాణులన్నీ సపరేట్ అయిపోతాయి అలా సెపరేట్ అవ్వకూడదు యూ హెవ్ టు కాబట్టి నేను మానవుడను అనే మాట తీసేసి నేను ప్రాణిని అని తెలుసుకో అయిపోయింది ఇష వాస్య సర్వం ఎత్తించే జగత్యాం జగత్ జగత్ అంటే ప్రాణి అర్థం నేను ప్రాణిని ఆ ప్రాణమే పరమా పరమేశ్వరుడు అది సంగతి ఆ విధంగా గురువు ఏం చేస్తాడంటే వీడిని నిద్రలేపుతాడు ఆ విధంగా నిద్ర లేపబడిన వాడై వీడు నిద్రలేస్తాడు నిద్రలేస్తే వాడికి తెలిసిపోతుంది తన స్వరూపం అవగతమవుతుంది ప్రతిబోధ విదితం మతం అని అదొక పద్ధతి సరే ఇక్కడ మనము ఈ కాణాదుల యొక్క పూర్వపక్షాన్ని చూసి ఆత్మద్రవ్యమన్నాం జడమన్నాం ఆత్మకి మనస్సుకి సంయోగం పుడితే సంయోగం నుంచి అగ్గిపుల్లకి అగ్గిపెట్టే ఆ పక్కన ఉన్న కి సంయోగం వల్ల నిప్పు పుట్టినట్టుగా జ్ఞానం పుడుతుందన్నాం ఇదంతా కూడా చాలా తప్పు సిద్ధాంతము మనం కొట్టి న్యాయ విరుద్ధం భవే తస్మాత్ నిత్యాలుప్త జ్ఞానస్వరూప జ్యోతి ఆత్మా బ్రహ్మా అది కాబట్టి ఎవరితో తెలుసునా బ్రహ్మంటే ఎవరిటో తెలుసునా బ్రహ్మంటే ఆత్మయే ఆత్మ బ్రహ్మ బ్రహ్మయే ఆత్మ ఆత్మయే బ్రహ్మ ఎవడో అన్నాడు నాకు బ్రహ్మ కావాలి బ్రహ్మ కావాలని అన్నాడు ఒక ఆయన ఉండి ఆయన భజన ఏం భజన తెలుసిన హార్మోని పెట్టుకుని సత్యం జ్ఞానం జ్ఞానం సత్యం సత్యం బ్రహ్మ బ్రహ్మ సత్యం జ్ఞానం బ్రహ్మ అది అయిపోకూడదు అది అరగంట సేపు నడవాలి ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ పట్టుకుని భజన ఆయన పేరు కూడా ఏదో గుర్తు రావట్లేదు ఆయన బాంబేలో ఉంటారు ఆయన సో ఈ భజన అంతా చేసి భజన మధ్యలో ఆడియన్స్ని ఆడియన్స్ కూడా భజన చేస్తూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ భజన ఉన్నవ శివయ ఏదో చేయొచ్చు కదా ఇది భజన ఏమిటి ఇల్లు భజన చేస్తూ ఉంటారు మధ్యలో భక్తి గురించి చెప్తా ఉంటాడు భయం చూస్తున్న మధ్యలో వ్యాఖ్యానం ఆ వ్యాఖ్యానంలో ఆయన ఏదో చెప్తున్నాడు ఆ పరమాత్మ అంటే ఏదో చెప్పుకొస్తున్నాడు చెప్పుకొస్తున్న మధ్యలో భక్తి అంటే నారదుడే నారదుడికినో ఈ సత్యం జ్ఞానం అంతా బ్రహ్మయ్య సంబంధం ఉందా నారదుడు భక్తి సూత్రాలు పోనీ చూసిన సంగతియా ఏమీ లేదు నారదుడు చాలా గొప్ప భక్తికి శిఖాముడు ఆయన నారదుడు ఆ అంతరిక్షంలో వెళ్తూ ఏక్తారా పెట్టుకుని సత్యం జ్ఞానం అనుంతం బ్రహ్మ అంటూ చేస్తూ ఉంటాడు నాకు ఎవైందంటే నేను అప్పుడు హరిద్వారం వెళ్ళాను రెండేళ్ల అప్పుడు నాకు నారద మహర్షిని కలుసుకునే భాగ్యం జరిగిందండి అని చెప్తున్నాడు నారద మహర్షిని కలిసేటోళ్ళ భావమరుగునో మేనత్త కొడుకునో కలిసి వచ్చినట్టుగా ఇప్పుడు ఇలాంటి వేషాలు వేస్తారు జనాన్ని మిస్లీడ్ చేయడంలో వీళ్ళందరూ ఆ నాక్కటి సంప్రదాయానికి వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నారా నారదులు కలిశాడు ఇప్పుడు కాదు ఏమంటారా ఎలా అంటారు ఇప్పుడు నేను అమెరికాలో ఒబామా గారిని నేను కలిసానంటే మీరు కాదంటారా కాదంటారా అయ్యి ఉంటుందనుకుంటారు అమాయకులు అయితే అయ్యి ఉంటుందనుకుంటారు అమాయకులు కాలేదనుకోండి ఏడుకోన ఆయన ఎడిపోదా ఆయన ఏడుస్తాడని వాళ్ళ ధరని వాళ్ళు వెళ్తారు ఎనివే కాబట్టి ఆత్మ బ్రహ్మ మీరు బ్రహ్మను తెలుసుకోవాలనుకుంటున్నారా మీలో ఉంటాడు బ్రహ్మ ఆత్మరూపంగా ఉంటాడు ఓకే మరి ఆత్మను ఎలా పట్టుకోవడం చూడయా ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నావు జ్యోతి వెలుగు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళారు అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి అంటే అక్కడ వెలుగు వెలుగు ఉండే ఒకటి తెలుస్తే వెలుగుంది మరి ఎక్కడి నుంచి వస్తుంది వెలుగు తెలియట్లేదే అంటే ఆ పైన హిడెన్ ఉన్నాయన్నమాట అక్కడ దీపం వాళ్ళు ఏం చేస్తారంటే హిడన్ పెడతారు దానికి ఏదో పేరుంది ఆ సోర్స్ ఆఫ్ లైట్ హిడెన్ గా ఉంటుంది అది ఎదురుకుండా పెద్ద బల్బులా ఇల్లా వేగాడితో కనపడతారు సో ఆ హిడన్ కాబట్టి మీరేం చేయాలి ఈ కాంతి అంతా నుంచి వస్తూ ఉండాలని పరిశీలిస్తే అమ్మ అక్కడ అక్కడ ఎక్కువ కాంతి ఉంది మిగతా చోటు కంటే అక్కడ నుంచి వస్తూ ఉండి అక్కడ పరిశీలిస్తే ఆ పైన ఆ ప్లాస్టిక్ డోమ్స్ అన్ని కవర్ చేసేస్తున్నాయి ఆ డోములు వెనకాల తొంగి చూస్తే అక్కడ వెలిగిపోతూ ఉంటుంది జ్యోతి దాని వెలుగే ఇదంట అలాగే ఇక్కడ జ్యోతి కాదు ఆత్మ కదా నీకు కావలసింది బ్రహ్మ బ్రహ్మ అంటే ఆత్మయే ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నావు జ్యోతి వెలుగు ఒకప్పుడు వెలుగు ఇంకొకప్పుడు ఆడిపోయే వెలుగు కాదు ఇది అలాంటి వెలుగులు ఉన్నాయి వాటిని అనిత్య జ్యోతి అంట అదేటో కలిసిన కన్ను చూపు చూపు ఒకసారి వెలుగుతుంది ఒకసారి వెళ్ళారు సినిమా చూస్తూ ఉన్నాం నేను ఒకసారి సినిమా చూస్తున్నా ఎలా అలసిపోయావు మా ఫ్రెండ్ నన్ను బలవంతంగా లాక్కుపోయాడు లేదురా నాకు అలసటగా ఉంది అంటే అనుకున్నాను సేక విషయం సినిమా ఏదో ఆ రోజులు అలాంటివి అలా చూస్తున్నాను వాళ్ళేసి ఎక్కడేదో ఇద్దరు ఏదో చేస్తున్నారు ఇంతట్లోకి నన్ను నెత్త పోయింది సినిమా అలాంటి జ్యోతి కన్ను అది కాదు అది కాదు మనం మాట్లాడుతున్న జ్యోతి అది ఎప్పుడూ ఆడిపోదు కన్ను వెలిగినప్పుడు అది వెలుగుతూ ఉంటుంది కన్ను ఆడిపోయినప్పుడు అది వెలుగుతూ ఉంటుంది మనస్సు ఇంకో జ్యోతి ఉన్నాయి అది తెరుచుకున్నప్పుడు ఆత్మచైతన్యం అనే జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఆ మనస్సు అనే నిద్రపోతుంది మనస్సు అదే జ్యోతి లేకుండా అయిపోతుంది అది కూడా అనిత్యమైన దీపమే కాబట్టి నిద్రా నిద్రయముందు కూడా సకల ఇంద్రియములు ఆగిపోయినప్పుడు దీపాలన్నీ ఆర్పేసి పడుకోమన్నారు అనుకోండి మీరు దీపాలన్నీ ఆర్పేసారు అంటే ఇంద్రియాలన్నీ బంద్ అయ్యాయి సౌండ్స్ కూడా ఏమీ లేవు పడుకున్నారు మనస్సు కూడా బంద్ అయింది మీరు ఉండిపోతారు కదా నిద్రపోతారు నేను అనేటువంటి ప్రత్యేకము లేకున్నా మీ స్వరూపం ఉంటుంది నిద్రలో ఎక్కడికి పోతుంది అంచేతమే నిద్రలో ఆనందం మీకే కదా అనుభవానికి వచ్చేది ఏమీ తెలియటం లేదు అనే అనుభవం కూడా మీకే వస్తుంది కాబట్టి నిద్రావస్థ ఎందు కూడా ఆడిపోకుండా వెలుగుతూ ఉంటుంది నిత్య అవిలుప్త జ్యోతి అలుప్త జ్ఞానస్వరూప జ్యోతి వెలుగు వెలుగంటే వీళ్ళు ఎంతటి దేవాంతకులు అంటే వీళ్ళు వెలుగంటే వీళ్ళు వెలుగు కోసం చూస్తారు వెలుగంటే వెలుగు కోసం చూడమన్నా అక్కడ వెలుగు అంటే అర్థం చేసుకోద్దు మెటఫర్ అనేది ఒకటి ఉంటుంది ఆ మెటఫర్ని మీరు తెలుసుకోకపోతే ఇంకా ఈ కన్నా డూ ఎనిథింగ్ అవి ఈ మెటఫర్ కనుక మీరు తెలుసుకోకపోతే యు ఆర్ బ్యాడ్ స్టాక్ ఏమిటంటే ఇక్కడ ఇక్కడ వెలుగు ఏమిటంటే అక్కడ ఏదో ఫ్లాష్ ఫ్లాష్ లాగా వెలుగుతూ ఉంటుందని అది కాదు వెలుగు ఒకడు అంటాడు ఇక్కడ మణిపోరము గలదు మణిపూర చక్రము ఆ మణిపూర్ములకు నవ మాణిక్యములను పొదిగి ఉంటాయి తొమ్మిది మాణిక్యాలు పొదిగి ఉంటాయి ఇక్కడ కాబట్టి ఆ తొమ్మిది మాణిక్యములు కూడా ఆ మణిపూర్వ చక్రం నుంచి తొమ్మిది రకముల కాంతులను విరజిమ్ముతూ ఉంటాయి అని ఇక్కడ అంటే వీడు ఏ కోసం చూస్తున్నాడు అంటారు అలాంటి వెలుగు అట్లు కొరడ నాలుగు వేస్తే కానీ విషయం తెలియదు అలాంటి వెలుగు కాదు దత్త ముచ్చున నాలుగు దెబ్బలు కొట్టితే గానీ అర్థం కాదు వెలుగంటే ఇంక వెలుగు ఇదిగో ఈ వెలుగు ఆ వెలుగు ఎరగా ఉంది తెల్లగా ఉంది అదే వెలుగు దట్ వెలుగు ఒక వెలుగు అంటే ఏంటంటే తెలివి జ్ఞానము అది వెలుగు జ్ఞానస్వరూప జ్యోతి వెలుగు ఎటువంటి వెలుగు ఈ భౌతికమైన కాంతి అనే వెలుగు కాదు జ్ఞానమయ స్వరూపముగా కలిగిన విలుగు ఒక దీపం లోపల వెలుగుతోంది అది ఆరిపోదు అదే ఆత్మ మాకు బ్రహ్మకావాలేంటంటే అదే నవ్వవు బ్రహ్మ అని గురువు వీళ్ళు ఇది అయమర్థ సర్వబోధబోధృత్వే ఆత్మ సిద్ధ్య ఈ అర్థం సిద్ధించాలి ఏమిటా అర్థము బ్రహ్మయే ఆత్మ ఆత్మ ఎప్పటికీ ఆగిపోని వెలుగు జ్ఞానరూపమైన వెలుగు అని సిద్ధించాలి అని ఎలా సిద్ధిస్తుందో తెలుసినా ఎప్పుడు సిద్ధిస్తుందో తెలుసినా ఆ అర్థం మనకి ఎప్పుడు పైకి వస్తుందో చెప్పమంటారా ఆత్మానగా బోధం బోధం ప్రతి సాక్షి ప్రతి జ్ఞానము వెనుక ఉన్న సాక్షి చైతన్యమే ఆత్మ అని మీరు తెలుసుకుంటే ఈ అర్థం సిద్ధిస్తుంది మీకు కదా మరి ప్రతిబోధ విదితం మతం సో సర్వోధ ఆత్మన సర్వోధబోధృత్వే అయమర్థ సిధ్యతి ఆత్మా సకలములైన బోధలకు వెనుక ఉండే సాక్షి చైతన్యము బోద్ధానికి చైతన్యం సాక్షి చైతన్యం సకలమైన బోధలు బోధలంటే కాగ్నిషన్స్ కాబట్టి కాగ్నిషన్స్ వెనుక ఉండే వెలుగు చైతన్యము దాన్ని సర్వబోధ బోధృత్వము అని ఆ స్టేటస్కి అదిగో అది ఆత్మ అని మీరు తెలుసుకున్నప్పుడు ్రహ్మయే ఆత్మని ఆత్మ ఎన్నటికీ ఆరిపోని వెలుగు అని అనే అర్థము మీకు సిద్ధిస్తుంది అప్పుడు మీరు కృతార్థులు అయిపోతారు నా అన్యథ ఇంకొక మార్గము దీనికి లేదు బ్రహ్మను తెలిసే మార్గం ఇంకొకటి దీనికి లేదు అవును పైతుకు వచ్చాడు వచ్చారు ఆయాసపడిపోతే వచ్చి దండం పెట్టేసి గురువు గారు గురువు గారు నాకు గాయత్రీదేవి కనపడిందండి అన్నాడు ఎక్కడ కనపడిందిగా అంటే మనం అక్కడి నుంచి ఆ హై స్కూల్ కదా ఆ సందులో చీకటిగా ఉన్నటువంటి ఆ మనుకు తిన్నటువంటి కనపడిందండి అలాగా ఇవాళ సహస్ర గాయత్రి చేసావో ఆ ఎలా చేసేవో చెప్పు అంటే ఫోటో ముందు కూర్చొని చేశాను అది గాయత్రీదేవి అది చీకట్లో ఈ ఆయస్ పడిపోతూ పరిగెత్తున్నప్పుడు వాడికి ఆ ఫోటో చూసి చూసి చూసి అదే కనపడింది అని అర్థం కాబట్టి నాయన ఇంకెవర నువ్వు ఫోటో చూడక్కర్లేదురా బాబు ఫోటో అక్కర్లేకుండా గాయత్రీ చే పని ఎందుకంటే ఫోటో చూసినప్పుడు అలా గాయత్రీ దేవుడు కనపడిందని ఇదో సమస్య చేస్తూ ఉంటుంది అలా వద్దు మరి కనపడ్డ మాట ఏమిటి అది గాయత్రీ దేవేం కాదులే ఆవిడ చాలా బిజీగా ఉంటుందో చప్పుడు ముందు కనపడక్కర్లేదు అది నీ మనస్సు యొక్క ఒక ప్రాజెక్షన్ తప్పు మరొకటేం కాదు ఈ మనస్సు అనేది మాయా ఏమిటో తెలిసిన మాయా అదేం చేస్తుందంటే తన లోపల ఉన్నదాన్ని తన ఎదుట చూస్తుంది అది మాయా తన లోపల ఉన్నదాన్ని తన లోపల చూడాలా ఎదుట చూడాలా లోపల చూడాలి కానీ మాయ ఏమిటి హోలోగ్రామ్ ఏదో హోలోగ్రామ్ అంటే ఏదో ఉంది నేను వివరంగా చూడలేదు అదే త్రీడీ కానిది త్రీడీ లాగా కనపడుతుంది నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ లో పెట్టారు ఈ హౌలో గ్రామ్ ఆయన వచ్చినట్టు అక్కడ నిలబడి ఉపన్యాసం చెప్తున్నట్టు కనపడుతుంది ఈ ఆడియన్స్ ఉంటారు పదివేల మంది కూర్చొని ఉంటారు అక్కడ స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్ మీద కుర్చీ ఉంటుంది కుర్చీ ఏమి ఉండదు తెర ఉండ ఆ తెర మీద కుర్చీ ఉంటుంది హోలోగ్రాహ్ అని ఆయన వస్తా అందరినీ ఉద్దేశించే లైన్లో అంట ఆ కుర్చీలో కుర్చీని మైక్ ఎదుర్కొనే కొన్ని అసలు చెప్తారు ఆయన లేదు ఆయన అహ్మదాబాద్ లో ఉండ ఇదంతా హోలోగ్రాఫ్ తర్వాత తెలుసా ఆన్లైన్ ధర్నాలు ఉన్నాయి తెలుసా మీకు హోలోగ్రాఫ్ ధర్నా అంటే మరి ఇండియాకి రాలేదు ఇంకా వీళ్ళు ఇంత దాకా మళ్ళీ జకట్పల్లిలో ఆ బొమ్మ కొనుక్కోవడం దానికి నిపులు నిలు పెట్టడం చెప్పులు ఇలాంటి మూర్ఖపు వ్యవహారమే ఇంకా వీళ్ళు నడిపిస్తున్నారు ఆన్లైన్ ధర్నాలు వచ్చాయి ఈ మధ్యన జనీ స్విట్జర్లాండ్లో మొత్తం ప్రపంచ నలుమూలల నుంచి కూడా జనులు హోలోగ్రామ్ రూపంగా వచ్చి ధర్నా చేశారు అక్కడ హోలోగ్రామే ఉంటాయి వాళ్ళు ఉండరు కానీ నలుమూల ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి అందరూ వచ్చారు హోలోగ్రామ్ రూపంగా అంటే వాళ్ళు పెడతారనమాట దె ఫీడ్ దే ఇమేజెస్ త్రూ రెగ్యులర్ హోమో హోలోగ్రామ్స్ అప్పుడు వాళ్ళందరూ ఆ స్టేజ్ మీదకి ఎంతమంది పది మంది వచ్చారు వాళ్ళందరూ ధర్నా చేశారు హోలోగ్రామ్ ధర్నా ఆన్లైన్ ధర్నా ఆ హోలోగ్రామ్ ఎలా ఈ మనస్సు అలాగా అదేం చేస్తుందంటే గాయత్రీ దేవుని చతుర్భుజ నారా నారాయణ దర్శి అని ఒక మతం ఉందని చెప్పేసి చెప్పి నారాయణ దర్శి ముక్కు కోసేస్తే నారాయణుడు కనపడతాడని సో అలాంటివన్నిటినీ అది అది లేదు నాక్కటి ముక్కు కోసినప్పుడు కనపడిందనే వాడు వేషం వేస్తాడంతే నిజంగా కనపడ్డా కాదు కానీ నిజంగా కనపడినప్పుడు కూడా అది హోలోగ్రామ్ లాంటిదే హోలోగ్రాఫిక్ ఎఫెక్ట్ అని మనం అనుకోవచ్చు కాబట్టి నాయన అలాగా అది గాయత్రి కాదురా నీకు తెలుస్తుందిలే నీకు తెలిసినప్పుడు నీకు తెలిసిందనే విషయం కూడా నీకే తెలుస్తుంది నువ్వేం చెప్ప చేయకో అని చెప్పారు గురువు గారు కాబట్టి ఆత్మా అంటే బ్రహ్మ ఆ బ్రహ్మను ఈ విధంగా మాత్రమే తెలుసుకోవాలి నా అన్యథ నారదుడు కనుకుంటాడు రాధాదేవి కనపడింది మన దేశంలో మన ఆంధ్రప్రదేశంలో ఒక స్వామి ఉన్నారు ఆ స్వామిలా చెప్తా ఉంటాడు నాకు రాధాదేవి కనపడింది నేను ఆయన్ని చూశాను నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కేదార్నాథ్ వెళ్తుంటే సడన్ గా వ్యాసమహర్షి కనపడి ఏమే స్వామిజీ మీరు చాలా బాగా చేస్తున్నారు సో శంకర భగవత్పాదులకి నేను కనపడి ఆయనకి ఆయన రాసిన భాష్యాలన్నీ చాలా కరెక్ట్గా ఉన్నాయని నేను చెప్పాను మళ్ళీ ఆ తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు ఎవరికే కనపడలేదు ఇప్పుడు మీరు కేదార్ వచ్చారు కనుక కూడా కేదార్ వచ్చినప్పుడే కనపడ్డాను మళ్ళీ ఇప్పుడు కనపడ్డానని చెప్పేట అని చెప్తారు ఇక్కడి ఆ దిలుసనగర్లో ఉపన్యాసంలో కలుగుతాయి అప్పుడు ఒక లేడీ ఒక ఆమె ఆవిడ లేచి ఆడియన్స్ నుంచి చేర ఆ స్త్రీ శక్తి మహాశక్తి సో ఆవిడ చేర చేరా చేర వెళ్ళిపోయి డయస్ మీదకి వెళ్ళిపోయి ఆయన నిలదీసేసింది ఎంత గట్టిగా నిలదీసేసిందంటే ఆ భక్తులందరూ కూడా ముక్కు వేలు వేసేసుకుని అమ్మ ఊరుకోండి అంటే ఊరుకోదు చెప్ ఇలాంటివి చెప్తావు నువ్వు పండితుడు కదా చదువుకున్నవాడివి కదా జనానికి పనుకొచ్చే మాటలు చెప్పడం మానేసి ఇలాంటివి చెప్తావు నువ్వు వ్యాసు నీ ఈ వ్యాసుడు కనపడితే నీ ముఖమైనా వ్యాసుని చూసిన ముఖమైనా ఎందుకు ఇల్లండి అర్థం చెప్తావు అంటూ ఆవిడే చిరిగేసింది పట్టు చూస్తూ ఉండిపోయాడు ఏం చెప్పలేకపోయాడు కాబట్టి ఇలాంటి వేషాలు వేయద్దు అన్న అన్యథ ఆత్మనిష్ఠులై అంతర్ముఖులై ఆ పరమాత్మను ఆత్మస్వరూపంగా జ్ఞానజ్యోతి రూపంగా మీరు అనుభవమునకు తెచ్చుకోండు అనే అర్థము మనకి విధంగా సిద్ధిస్తుంది ప్రతిబోధ విదితం మనం తస్మాత్ ప్రతిబోధ విదితం మతం కాబట్టి ప్రతిబోధ విదితం అంటే బోధ అనేది ఒకటి ఉంది అదేమో దాదొక క్రియ ఆ క్రియ క్రియని చేయించేది ఆత్మ ఆత్మ బ్రహ్మ అంటూ ఆ విధంగా బ్రహ్మేందు కర్తృత్వము ఇలాంటివన్నీ పెట్టి ఈ బోధలో ఉన్నవన్నీ సత్యములని ఈ కాణాలు ఆత్మద్రవ్యమని జడమని మనస్సుతో కలిసినప్పుడు జ్ఞానం నిపుణుట్టినట్టుగా పుడుతుందని ఇలాగంటే అసంబద్ధములైన శృతి స్మృతి న్యాయ విరుద్ధములైన వ్యాఖ్యానములు ఇవన్నీ కూడా తప్పు భక్తుల ప్రపంచం యొక్క వ్యాఖ్యానం ఆత్మకర్త అని కాణాల యొక్క వ్యాఖ్యానం ఆత్మద్రవ్యమని దానికి ధర్మాలు రక్షణ విశేషణాలు ఉంటాయని ఇదంతా కూడా చాలా తప్పు నేను చెప్పిన వ్యాఖ్యానమే సరైనది యథావ్యాఖ్యాత ఏవ అర్థ అస్మాభి అది చెప్పాలి కదా మరి ఆచార్యులు చెప్పబోతే ఇంకెవరు చెప్తారా మరి ఇంకొక పూర్వపక్షం యత్న స్వసంేద్య ప్రతిబోధ విక్యవతి సోపాధి ఆత్మో బుద్ధ్యుపాధిస్వూ भेद्य आत्म आत्मा आत्म स्वसंवेग्य अंगीकार इूर्ण जगत् प्रकाशिंपजेस्टू दीपमी गे वस्तु प्रकाशिंपजेस्ट దీపము దేనిచే ప్రకాశింపచేయబడుతోంది అని అడిగారనుకోండి అడిగితే దీపము తనచే తాను ప్రకాశింపచేయబడుతోంది అని మీరు చెప్తారు దాన్నే స్వ సంవేజ్యత అని అంటారు దీపం విషయంలో అయితే స్వప్రకాశ్యత అనాలి ఆత్మ చైతన్యం విషయంలో అయితే స్వసంవేద్యత అంటే ఘటము దేని వల్ల తెలిసింది చూపు వల్ల ఘటన తెలిసింది చూపు దేనిచే తెలిసింది మనస్సు చేసు బుద్ధి చేహం చే అహం ఆత్మచైతన్యము చే అని అక్కడికి వచ్చాడు అది కదా ఆత్మ అనే జ్యోతి మరి ఆ దీపము ఆ జ్యోతి దేనిచే తెలియబడుతోంది అంటే దానికి ఇంకొకటి లేదయ్యా అది స్వ సంవేద్యము తానా తెలియబడుతోంది అర్థమైందా అయితే దీంట్లో దార్శనికులకు ఇబ్బందికరమైన అంశాలు కొన్ని గలవు వాళ్ళు ఏమన్నారంటే దీపము ఉన్నది అనాలా లేక తనను తాను ప్రకాశింపజేస్తోంది అనాలా అని పెద్ద చర్చ సాధారణంగా అనేక సందర్భాల్లో స్వయం ప్రకాశము అనేసి ఊరుకుంటాం దాని మీద ఇంకా పెద్ద ముందుకు వెళ్లాల్సిందిగా సెటిల్ అయిపోయిందిగా అక్కడికి ఆత్మా ఇట్ ది లాస్ట్ అండ్ ఇట్ ఇల్యూమినేట్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ ఇట్ ఇల్యూమినేట్స్ ఇట్ సెల్ఫ్ ఆల్సో అక్కడికి సెటిల్ అయిపోయింది దాని గురించి ఇంకా పెద్ద సాగితీయాల్సిందేం లేదు అయితే ఉంది సాగతీయాల్సింది ఉంది ఏమిటంటే దార్శనికులు ఏమంటారంటే చూడండి దీపము ఉన్నది అనే మాత్రమే మేము స్వీకరిస్తాము అంతే తప్ప దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది అని స్వీకరించము ఎందుకంటే దీపం ఘటాన్ని ఎలా ప్రకాశింపజేస్తోంది కాంతిపుణ్యములను వెదజల్లి ఆ కాంతిచేతన ఘటమును వ్యాపించి తద్వారా ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది అదేవిధంగా తనను తాను ప్రకాశింపజేస్తోందా తాను కూర్చుండి కాంతుల్ని పైకిలాగి వాటి అన్నింటినీ తాను నెత్తిమీద పోసుకుని తనని తాను ప్రకాశింపజేస్తోందా ఈజ్ ఈ డూయింగ్ దాట్ నో మరి ఏమిటి చూడు ఏది స్వయం ప్రకాశము కాదో అంటే ఏది స్వయముగా ప్రకాశము కాదో అది ఇతరము చేత ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది కానీ దీపమునకు ఆ సమస్య లేదు అది స్వయముగా ప్రకాశము అంతే అది ఉన్నది సరిపడుతుంది మరి ప్రకాశింపజేయడంలాగా అఖి ఉన్నది ప్రకాశము అంతే అన్ని స్వయం స్వయం అంటే అర్థం ఏంటో హై అర్థం ఆత్మా స్వయం అంటే అర్థమేంటి ఆత్మ హై అది స్వయం స్వయం మీన్స్ హై హై సో క్యా కర్త హై కుచ నహి కర్తా హై తో క్యా హై ప్రకాశ అర్థమేంట అది స్వయం ప్రకాశ అంటే ఇది వేదాంతల యొక్క నిర్ణయం అంతే తప్ప తనను తాను ప్రకాశింపజేస్తోంది అంటే తాను తన భుజాల మీద తాను ఎక్కినట్టు ఒప్పుకోకూడదు అర్థమైనా మీకు సమస్య పరిష్కారం అయిందా అయితే వేద మంత్రాల్లోనూ అక్కడ ఏమైనా ఉంటుందంటే ఆత్మ ఆత్మానం పశ్చేతను ఉంటుంది అప్పుడేం చేస్తారు ఆత్మతో ఆత్మను దర్శించవలేను అని మరి తన భుజాన్ని తాను కాళ్ళతో ఎక్కవలేను అన్నట్టుగా ఉంది కదా అది బట్ అది గోవింతుడునా అంటే ఓ రకంగా స్వసంవేద్యము అని పెట్టినట్టు అయింది అంతే కదా ఆత్మనా ఆత్మనం పశ్చే పశ్చేత తెలియవలను ఎవరిని ఆత్మను తెలియవలను దేనితో ఆత్మతో అంటే మరి స్వసంవేద్యం అని కదా స్వేమ సంవేద్యతే అయింది కదా మరి దీన్ని అంటే శంకర్లు అంటారు ఇక్కడ పరిష్కరించాల్సిందేం లేదా వెరీ సింపుల్ అలాంటి వర్ణాలు ఉంటాయి ఉన్నదానికి అర్థం మీరు పెట్టుకోవాలి సో ఏమన్నారంటే ప్రతిబోధ విదితం అన్నప్పుడు అక్కడ ఏమని చెప్పారంటే బోధ అంటే కాగ్నిషన్ ఘటము కాగ్నిషన్ చేత విదితము ఏమండే బోధ కాగ్నిషన్ దేని చేత విదితము ఆత్మ చైతన్యము చేత విదితము కాబట్టి ఎక్కడెక్కడ బోధం ఉన్నదో అక్కడ ఆ బోధని ప్రకాశింపజేస్తూ తనను తాను కూడా ప్రకాశింపజేసేది ఆత్మ అని ఒక రకంగా ప్రతి అనే పదానికి పీచే వెనుకకు అనే అర్థం చెప్పినట్లయినది ఇక్కడ శంకర్లో ఆ అర్థాన్ని స్వీకరించినట్లయినది హీ డిజ్ నాట్ సేవ్ ఇన్ సో మెనీ వర్డ్స్ నేను ముందే చెప్పేశాను కాబట్టి ప్రతిబోధ విదితం మతం అన్నదానికి ఎలా అర్థం చెప్తామంటే బోధనం ఆత్మచైతన్యం ప్రకాశింపజేస్తూ ఉంటుంది బోధ వెనుక ఉంది మరి ఆత్మ అది తనంత తానే తనను తానే ప్రకాశింపజేస్తుంది అని అర్థాన్ని వర్ణిస్తారు అలా వర్ణించినప్పుడు అదేవంత పెద్ద తప్పు అని కాదు కానీ దాన్ని మీరు విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎలా తెలుసుకోవాలి తత్ర్యవహార అని అలాగే అన్వయం తత్ర అటువంటి వర్ణనయందు ఇది సంవ్యవహార సో ఇటువంటి ఇటువంటి వాగ్వ్యవహారము ఇటువంటి నిరూపణము ఉంటుంది ఎలాగా ఆత్మన సోపాధికే బుద్ధ్యుపాధిస్వరూపత్వ భేదం పరికల్ప్య ఆత్మన ఆత్మానం వేత్తి ఇది సంవ్యవహారీ అలా మీరు పెట్టుకోవాలండి త్రతి ముందు ఎక్కడికో వెళ్ళి సంవ్యవహార ఈ భవతిని తీసుకెళ్లి అక్కడ పెట్టుకోవాలి అలా ఎందుకు రాస్తారు భాష్యకారులు అని అడగకూడదు నన్ను ఒక ఆయన అలా అడిగాడు అలా ఎందుకు రాయడం వాళ్ళే మాకందరికీ తెలిసీ రాయాలి మీకు అందరికీ తెలిసీట్లా రాయక్కర్లేదు విద్వాంసులకి తెలిసీ ఇట్లా రాస్తారు ఊళ్ళో వాళ్ళందరికీ రాయరు అలాగా చెప్పిన మాట తెలుసున్నవాడికి తెలుస్తుంది అదే కాబట్టి అది వాక్యరచనలో ఉంటే సొగసు తత్ర భవతి ఆత్మన ఆత్మానం జానాతి ఇది ఆత్మన ఉపాధిని ప్రతి కల్పి సంవ్యవహార అంటారు అంటే ఈ భవతి కూడా అక్కడ సంవ్యవహార వెనకాల కొడుతుంది కాబట్టి ఇటువంటి ఇటువంటి వాగ్ వాగ్వ్యవహారం అంటే ఇటువంటి వర్ణన ఉంటుంది ఎలాగా ఆత్మకు ఉపాధిని పెట్టండి ఏమిటా ఉపాధి బుద్ధి ఏమండే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆత్మ స్వయం ఆత్మ బుద్దిలో ప్రతిఫలిస్తున్న ఆత్మ అ రెండు ఆత్మలు వచ్చాయి ఇక్కడికి ఈ బుద్ధిలో ప్రతిఫలిస్తున్న ఆత్మ ప్రతిబోధ బోధ వెనుక స్వయం స్వయం ప్రకాశిస్తున్న ఆత్మని తెలుసుకుంటుంది కాబట్టి మీరు స్వయంగా ప్రకాశించే ఆత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి బుద్ధిలో ప్రతిఫలిస్తున్న ఆత్మని పట్టుకోవాలి ప్రతిబింబాన్ని పట్టుకోవాలి పట్టుకుని తద్వారా దాని వెనుక ఉండే బింబాన్ని చేరుకోవాలి కాబట్టి బుద్ధిలో ప్రతిఫలిస్తున్న ఆత్మతో ఆత్మ ద్వారా స్వయం ప్రకాశ రూపమైన ఆత్మను తెలుసుకుంటున్నాడు అంటే అక్కడికి మీకు సరిపడింది కదా ఆత్మనా ఆత్మానం వేత్తి అనే వ్యవహారం కుదురుతుంది అలా మీరు అంతే తప్ప ఒక ఉపాధి ఆ ఉపాధిలో ఆత్మచైతన్యం ప్రతిఫలించుట అనే వ్యవస్థ చేసుకోకుండా ఆత్మ ఉంది తనను తానే తెలిసేసుకుంటోంది అని మాత్రం వర్ణించటానికి వీలు ఇప్పుడు మీరు నేను నేను ఉన్నానా నేను నన్ను తెలిసేసుకుంటున్నానా నేను ఉన్నాను అంటే మరి నేను ఎలా ప్రకాశిస్తున్నాను అంటే స్వయంగా ప్రకాశిస్తున్నాను అది సన్నది ఓకే కాబట్టి ఆత్మస్వసంవేద్యము అని చెప్పనక్కర్లేదు ఒకవేళ చెప్పిన ఈ బోధ అనేది బుద్ధి ఎందు ఆత్మ యొక్క ప్రకాశము బోధ ప్రతిబోధ అనేది పీచే దాని వెనక్కాల స్వయం ప్రకాశ ఆత్మ ఈ బోధ ద్వారా వెనుక ఉండే స్వయం ప్రకాశ ఆత్మని మీరు చేరుకోవచ్చు ఈ బోధను కూడా ఆత్మ అని అంటారు ఎటువంటి ఆత్మ ఉపాధితో కూడిన ఆత్మ ఆ స్వయం ప్రకాశ ఆత్మ నిరుపాధికమైన ఆత్మ సోపాధికమైన ఆత్మతో నిరుపాధికమైన ఆత్మను తెలుసుకో ఇప్పుడు దేవాలయంలో విగ్రహం పెడతారు ఎందుకు పెడతారో తెలుసిన విగ్రహమే దేవుడు అని కాదు విగ్రహమనే దేవుడు ద్వారా అసలు దేవుణ్ణి పట్టుకో అని పెట్టాడు పెడితే వీడేం చేశాడు అసలు దేవుడు మాకు వద్దు అని అవతల పారేసి ఈ విగ్రహం అనే దేవుణ్ణి భుజం మీద ఎక్కించుకుని చుట్టూ ఊరేగుతాడు సింబల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ టేకింగ్ అరౌండ్ సింబల్ ఈజ్ మెంట్ ఫర్ మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సింబల్ ఓన్లీ సింబల్ని ఎదురకుండా పెట్టుకుని దాని ద్వారా ఆత్మస్ ఈశ్వరుని తెలుసుకోవడం అందుకోసం సింబల్ తప్ప దాన్ని ఊరేగించటం కోసం కాదు ఇప్పుడు పసుపు ముద్దని చూసి ఇది విఘ్నేశ్వరుడు అన్నాడు దాన్ని సింబలైజ్ చేసాడు దేనికోసం చేశాడు ఆ సింబలైజ్ ఆ పసుపు ముద్దని ప్లేట్లో పెట్టి ఎవరో విఘ్నేశ్వరుని చూడండి చూడండి అని ఊరంతో దట్ ఈస్ నాట్ ది పర్పస్ ది పర్పస్ ఈస్ టు పూజ అలా కాబట్టి ఈ విగ్రహాలని చుట్టూ ఊరేగిస్తూ ఉండడం ఇదంతా కూడా ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ బిట్ ఆడ్ వేదాంతుల దృష్టిలో ఎనీవే సో ఇటువంటి భేదాన్ని ఒకదాన్ని కల్పించారు ఇక్కడ భేదం ఎక్కడ కల్పించారంటే ఉపాధి ఉంది ఉపాధి ఉంది ప్రతిఫలనము ఆత్మ మూడు వచ్చాయి దీంట్లో ఆత్మ సత్యము ఉపాధి కల్పితము కాబట్టి ఉధి ఎందు ప్రతిఫలించే ఆత్మ ప్రతిబింబము కూడా కల్పితమే మీరు అలా అర్థం చేసుకోవాలండి కాబట్టి అర్థము కల్పితమే అర్థంలోని ప్రతిబింబము కల్పితమే కాబట్టి కల్పితమైన అర్థమునందు కల్పితమైన ప్రతిబింబము ద్వారా యథార్థమైన బింబమును తెలియవలేము తెలిసిందండి అంచేతనే శంకర్లు ఏమంటున్నారంటే సోపాధి ఆత్మన సోపాధికత్వే అంటే ఆత్మకు ఉపాధితో సంబంధము ఉండగా బుద్ధ్యుపాధిస్వరూపత్వేన భేదం పరికల్ప్య తెలుగులో రాష్ట్ర ఆత్మకు బుద్ధి మొదలైన ఉపాధి స్వీకరింపబడును ఆత్మ బుద్ధి మొదలకు ఉపాధుల తత్వము కంటే భిన్నమైన తత్వము అని కల్పించి కల్పించాలి ఇప్పుడు ఉపాధి బుద్ధి ఉన్నది ఉపాధి జడము దృశ్యము అదొక తత్వం ఒక కేటగిరీ జరము దృశ్యము ఆత్మ బుద్ధికంటే విలక్షణము వివేకం బుద్ధికంటే విలక్షణము స్వయం ప్రకాశము చేతనము ఇప్పుడు ఎన్ని తత్వాలు వచ్చాయి రెండు తత్వాలు వచ్చాయి ఈ తత్వంతో ఆ తత్వాన్ని తెలుసుకు అయితే మరి ద్వైతం ద్వైతమేంటో అదే అంటే కల్పించాం ఉపాధిని ఉపాధిలో ఆత్మచైతన్య ప్రతిఫలమును కల్పించడం అనేది కాబట్టి ఆత్మ బుద్ధి మొదలకు ఉపాధుల తత్వము కంటే భిన్నమైన తత్వము అని కల్పించి ఆత్మతో ఆత్మను తెలియచున్నాడు ఆత్మతో ఆత్మను తెలుచున్నాడంటే అక్కడ మొదటి ఆత్మ ఏమిటవుతుంది బుద్ధి అవుతుంది ఓకే అని అనే వ్యవహారము పొసగును అనే సంవ్యవహార భవతి అంటే చక్కని వ్యవహారము ఉన్నది దాన్ని కొంచెం మారిస్తే వ్యవహార సమ్యక్ భవతి వ్యవహార భవతిని వ్యవహార సమ్యక్ భవతి అంటే సమ్యక్ భవతి అంటే పోసగుణు అని తెలుగులో ఒక ప్రయోగం కాబట్టి ఆ విధంగా బుద్ధిని పరికల్పించి మీరు ఆత్మను తెలుసుకోవాలి దీన్ని మీకు నేను అభినయం చేసి చూపిస్తాను చూడండి దేహము నేను దేహము అనుకుంటాను నేను దేహము అనుకుంటానైనా దేహం నీకు తెలుస్తోంది కదా దృశ్యము కదా దృశ్యమే కాబట్టి నేను దేహం ఇలా అవుతుందిరా నాన్న నేను దేహము కంటే విలక్షణం అవుతుంది కదా చూడు దేహాన్ని చూడు నేను చూస్తున్నాను కాబట్టి నేను దేహము విలక్షణము అని తెలుసుకున్నాడు తెలుసుకున్నప్పుడు వీడు నేనుగా మిగిలి ఉంటాడు దేహం ఏమవుతుంది అది విలీనం అయిపోతుంది నేనులో కలిసిపోతుంది ఇప్పుడు నేను దేహము కాను తెలుసుకున్న తర్వాత మీరు చెప్పండి మీకేమర్థమైందో చూస్తా నేను దేహము కాను అని తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడ దేహం అక్కడ విడివిడిగా ఉంటాయా లేక దేహ సంబంధము లేని నేను మాత్రమే మిగిలి ఉంటుందా రెండవ పక్షం ఉంటుంది అదేగా నేను ఇక్కడ దేహం అక్కడా ఉండదు నేను కూడా దృష్టాంతం తింటాను అరటిపండు తిని తొక్క పారేస్తే వీడు ఆ తొక్క మీద జారిపడి ఆ తిన్న అరటిపండు పైకి వాంతి చేసుకున్నాడు అనే దృష్టాంతం అలాంటి సమస్య ఇక్కడ లేదు ఎందుకంటే ఇక్కడ పారేసి తొక్కమీ లేదు నేను దేహము కాము అని మీరు అన్న వెంటనే దేహము ఉండదు మళ్ళీ మీరు వచ్చి నేను దేహం అనుకునేదాకా దేహము ఉండదు ఆ దేహం యొక్క లక్షణ దెయ్యము వంటిది దెయ్యము ఉన్న దెయ్యమును చూసి నేను భయపడినాను అన్నప్పుడు భయము కల్పితమే ఆ భయమైన భయమునకు హేతువైన కూడా కల్పి నేను మాత్రమే సత్యం ఓకే అలాగనమాట కాబట్టి ఉపాధిని ఒక తత్వంగా మనం కల్పించుకోవాలి ఇది ద్వైతుల యొక్క ప్రేధ పోల వాళ్ళు ఏమంటారంటే వివేకం అన్నావు కదా నువ్వు వివేకంలో రెండు ఉంటాయి కాబట్టి ద్వైతమైన సత్యం ఉంటాడు అంటే శంకరులు అంటారు చూడయా ఇది సత్య సత్య మిక్సప్ కాదు మీకు చెప్పే వివేకం అధ్యాస సత్యాన్ని సత్యంతో అధ్యాస కాదు ఇది ఇది సత్య అనురూత మిథునీకరణం అని అధ్యాస విషయంలో ఉంటారు సత్యాన్ని చేశారు ఉన్న సత్యాన్ని అసత్యంతో మిథునీకరణం చేశారు మీకు దెయ్యం ఎలా వస్తుందో తెలిసిన అక్కడ వెలుగు ఆ కార్నర్ లో చీకటొచ్చింది అక్కడ ఆ చీకటికే షాడో అని అన్నారు అక్కడి నుంచి దెయ్యం వచ్చింది ఇప్పుడు దీంట్లో ఎన్ని సత్యాలు ఉన్నాయి వెలుగు చీకటి దెయ్యము మూడు సత్యాలు ఉన్నాయి తప్పు దెయ్యం కల్పితాం అయితే రెండు సత్యాలున్నాయి ఏమిటి వెలుగు చీకటి తప్పు చీకటి కల్పితాం వెలుగు మాత్రమే సత్యం తెలిసిందండి వేదాంత పాఠం ఏమీ మాట్లాడగా ఈ కత్తి మీద సో తోపాధి ఆత్మన సోపాధికత్వ అర్థం సోపాధికత్వే ఆత్మన అంటే ఆత్మన సోపాధికే ఆత్మకు ఉపాధి సంబంధాన్ని పెట్టండి కల్పించాలి పెడితే ఏమవుతుంది బుద్ధిపాధిస్వరూపత్వ భేదం పరికల్ప్య బుద్ధి ఉపాధియే బుద్ధి యొక్క ఉపాధియే స్వరూపముగా కలిగిన ఆత్మ నిరుపాధిత ఆత్మ కంటే భిన్నంగా ఉంటుంది కదా నిరుపాధిక ఆత్మ కంటే బుద్ధి ఉపాధిగా కలిగిన ఆత్మ భిన్నంగా ఉంటుంది కదా అలా భేదాన్ని కల్పించి ఈ బుద్ధి ఉపాధి ఆత్మతో నిరుపాధిక తెలుసుకో అని చెప్తే దాని పేరే ప్రతిబోధ విదితం బుద్ధి ఉపాధిగా కలిగిన ఆత్మ ద్వారా ప్రతి పీచే ఆత్మ తెలియబడు ఓకే అల్లా వర్ణి అల్లా చెప్తూ దానికే ఆత్మస్వసంవేద్యము అని ఓ మాట అంటూ ఉంటారు ఇప్పుడు ఆత్మనాత్మానం వ్యక్తి అయింది కదా మరి అనిచేత ఆత్మస్వసంవేద్యము అని అల్లా అన్నారు ఆత్మస్వ అంటే మళ్ళీ చెప్తున్నా యథార్థాత్మను కల్పిత ఆత్మ ద్వారా తెలియటకే ఆత్మస్వసంవేద్యము అని పేరు ఎందుకని అక్కడ ఆత్మ స్వసంవేద్య అన్నప్పుడు ఆత్మ యథార్థమైన ఆత్మ స్వ అంటే ఉపాధితో కూడిన ఆత్మ ఉపాధితో కూడిన ఆత్మ ద్వారా ఆత్మ యథార్థమైన ఆత్మ సంవేద్య తెలియబడుతున్నది అని అర్థం అంతే తప్ప ఆత్మ నిరుపాధితమైన ఆత్మ నిరుపాధితమైన ఆత్మతో తెలుసుకుంటోంది నో ఇట్ ఈజ్ నాట్ లైక్ దట్ ఓకే అర్థమేమిటి కదా అక్కడ స్వ అంటే స్వపాధిక ఆత్మ ఆత్మ అంటే స్వయం నిరుపాధిక ఆత్మ అది స్వసంవేద్యత్వం అంత జాగ్రత్తగా స్వసంవేద్యత్వాన్ని స్వీకరిస్తారు అంతే తప్ప స్వసంవేద్యత్వం అనేది అదేదో ఒక రొటీన్ నిశ్చితంగా తీసుకోరు స్వసంవేద్యత్వానికి ఉంది నాకు నాకు గుర్తున్నంతగా చెప్తున్నాను తర్వాత వెరిఫై చేసుకోవచ్చు మీరు కూడా అవేద్యత్వే సతి అపరోక్షం స్వసంవేద్యత్వం స్వసంవేద్యత్వం అనగా ఏమంటే తెలియబడేది కాదు అవేద్యత్వే సతి తెలియబడేది అడగూడదు స్వసంవేద్యం అంటే తెలియబడేది అనే అర్థం వస్తోంది అది తెలియబడేది కాదు అయితే తెలియనిది నో అనుభవ రూపము తెలియబడేది కాదు కానీ స్వర్గాదిలోలే పరోక్షం అని అనుకోవద్దు మీరు అనుభవ రూపము ఏది తెలియబడేది కాదో బట్ అట్ ది సేమ్ టైం పరోక్షము కాదో అలా చెప్పాలి లేకపోతే తెలియబడేది కాదు అనగానే పరోక్షము అనే అనుకుంటారు కదా కాబట్టి ఇది తెలియబడేది కాదు కానీ పరోక్షము కాదు అనుభవ రూపము ఏమన్నా అనుభవాన్ని మీరు ఇది ఘటము ఇది పటము అని తెలుసుకున్నట్టుగా తెలుసుకుంటారా తెలుసుకోరు అలా తెలియబడదు అనుభవము కానీ అనుభవము మీకు తెలియకుండా దూరంగా ఉంటుందా మీకు అదే మీరే అనుభవం అంటే ఆ విధంగా స్వసంవేద్యత్వాన్ని వ్యాఖ్యానం చేస్తారు ఈ స్వసంవేద్యత్వం మీద నేను చెప్పినది చిన్న జలక్కే దేని మీద ఇంకా బోడత వ్యవస్థ ఉంటుంది బహుశా ఎంతో కొంత ఇక్కడ రావచ్చు కూడా నాకు గుర్తులేదేముందో ఏం ఆ వ్యవహారం అలా చేస్తారు ఆ వ్యవహారం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఏమనుంటుంది వ్యవహారం ఆత్మన్యేవాత్మానం పశ్యతి ఆత్మయందే ఆత్మను దర్శిస్తున్నాడు ఆత్మయండే ఆత్మను దర్శిస్తున్నాడు అంటే ఇక్కడికి నిన్న ఆత్మలయే సో సోపాధిక ఆత్మయందే నిరూపాధిక ఆత్మను దర్శిస్తున్నాడు సోపాధిక ఆత్మ అంటే బుద్ధి బోధ దాని నిరుపాధి ఆత్మను దర్శిస్తున్నాడు అంటే ప్రతిబోధ విదితం బోధ అంటే సోపాధిక ఆత్మ ప్రతిబోధ అంటే పీచే నిరుపాధి ఆత్మ విదితమంటే దర్శించడం ఓకే ఆత్మ్యేవాత్మ్యే పశ్యతి అను పశ్యే స్వయమేవాత్మత్మానం వేర్థవం పురుషోత్తమా ఇది అర్జునుడు అంటాడు పదే అధ్యాయంలో హే పురుషోత్తమ పురుషోత్తమ అంటే ద్వైతులు ఏమంటున్నా పురుషాణాం ఉత్తమ అంటారు కొంప ముంచేస్తారు మీరు ద్వైతంగా ఆశ్రయించినట్లయితే కొంప ముంచేస్తారు పురుషాణాం ఉత్తమ అనే అధికారం లేదు ఎందుకంటే పురుషోత్తమ అనే మాట కనుజునే గీతలో ఉన్నది గీత ఇజ్ ఇష్టం లెక్సికనని ఒక రూల్ గీతలో పదాలకి అర్థం మీరు గీతలోనే వెతుక్కోవాలి మీరు బయట పుస్తకాల్లో కదడం కాదు గీతలో పురుషోత్తమకి వ్యాఖ్యానం ఏం చేశారు ఉత్తమ పురుషత్వన్య అని చెప్పారా పురుషాణం ఉత్తమ అని చెప్పారా ఉత్తమ పురుష చెప్పారు సర్వధాదేశ షష్ఠీ తత్పురుష కాదు కాబట్టి పురుషోత్తమ అన్నమయ్య పురుషోత్తమ అన్నప్పుడు కూడా పురుషాణం ఉత్తమ కాదు పురుషాణాము ఉత్తమ అంటాడు అంటే ఉన్న మగవాళ్ళందరిలోకి వీడే పెద్ద మోగవాడు పెద్ద మోగాడు పురుషాణ అంతే కదా మరి పురుషాణా ఉత్తమ అంటే అది వైకుంఠం అది మొగాళ్ళందరిలోకి ఆయన పెద్ద మొగాడు అది వైకుంఠం గోలోకంలోకి వస్తే ఇంక పురుషాణ ఉత్తమ కూడా అన్వయించదు ఎందుకంటే గోలోకంలో ఒక్కడే పురుషుడు గాడు ఎంత ఉంది లేనే లేరు ఇప్పుడేం చేస్తాం కాబట్టి పురుషోత్తమ అనివే సో ఏ అర్జున ఏ శ్రీకృష్ణ త్మన ఆత్మానం వేత్త వేర్థ అంటే వేత్సి అన్నట్టు వేత్సి అంటే ఏంటో వేర్థానంటే సో నిన్ను నీవే తెలుసుకుంటున్నావు నిన్ను నీవే తెలుసుకోవడం ఏమిటండి మీ బుజం ఎక్కుతున్నారు అన్నట్టుగా అలా కుదరదు కదా అంటే కుదుర్చుకోండి కుదుర్చుకోండి మీ బుద్ధితో మీ స్వరూపాన్ని మీరే తెలుసుకుంటున్నారు అంటే బుద్ధి మరి ఆత్మ ఎప్పుడైంది కల్పించండి అయ్యా బుద్ధి ఆత్మ చైతన్యం లేకుండా బుద్ధి ఏమీ లేదుగా వెలుగులేండే చీకటి లేదు నీడలేదు కల్పించండి కాబట్టి సోపాధికమైన ఆత్మ అనబడే బుద్ధి ద్వారా నిరుపాధిక ఆత్మస్వరూపుడమైన నిన్ను నీవే తెలుసుకుంటున్నావయ్యా శ్రీకృష్ణ అని వ్యవహారం కాబట్టి ఈ స్వసంవేద్య రూపమైన వ్యవహారం అలా ఉంటుంది కాబట్టి నేను కంక్లూడ్ చేస్తున్నాయి నతూ మీరు స్వసంవేద్యత్వం అనే దాన్ని పైన చెప్పిన విధంగా మీరు నిర్వాహం చేయాలి నిర్వహించుకోవాలి దాన్ని అంతే తప్ప కేవల నిరుపాధిక ఆత్మని పట్టుకుని దాన్ని పట్టుకుని ఇది స్వసంవేద్యము అనడానికి లేదు పరసంగేద్యము అనడానికి కూడా లేదు తనంత తనే తెలియబడుతుంది అంటే తప్పవుతుంది ఇతరము చేత తెలియబడుతుంది బుద్ధి చేత తెలియబడుతుంది అంటే లఘు కాబట్టి దీపము ప్రకాశము అనాలి అంతే తప్ప దీపము ప్రకాశిస్తుంది అని ఒక కర్తృత్వం దాన్ని ఎత్తిమీద పడేసి దానికేం కర్తృత్వం లేదు దాన్ని ఎత్తిమీద ఒక కర్తృత్వం పెట్టి ప్రకాశిస్తూ జగత్తుని ప్రకాశింపజేస్తోంది అని ఇంకోకత్వత్వం పెట్టి తనని తానే ప్రకాశింపజేసుకుంటోంది అని మరో ఇన్ని పెడితే అవన్నీ కూడా సమస్యల కింద తేల్తాయి కాబట్టి ఆత్మస్వరూపము పైన చెప్పిన విధంగా భేదాన్ని కల్పించి స్వసంవేద్యము అని మీరు చెప్పుకుంటే పర్వాలేదు గీతలోనూ అక్కడ అలాంటి వాక్యాలు ఉన్నాయి వాటిని మీరు అలా నిర్వాహం చేసుకోవాలి నిర్వాహం చేసుకునిటంటే పుసపుసిట్లా చేసుకోవాలి వాటినల్లా మీరు నిర్వహించుకోవాలి అంటే యూ హ్యావ్ టు హ్యాండిల్ దమ్ ద క్లే అంతే తప్ప స్వయంగా ఉన్నది అనే నిరుపాధిక ఆత్మ బుద్ధి సంబంధం లేని ఆత్మ విషయంలో తెలియట అనే మాట ఏ ఎందుకంటే ఆత్మ ఉన్నది అదియే ఇంక తెలియడమే ఉంటుంది అది ఏ ప్రకాశము ఇప్పుడు సూర్యుడు ఒక్కడే ఉన్నాడనుకోండి ప్రకాశించుట అనే మాట ఉండదు ఆయన ఉన్నాడు అనే ఉంటుంది సో నిరుపాధికమైన ఆత్మ స్వసంవేద్యము కాదు బుద్ధ్యాది ఇతరములకు కూడా వేద్యము కాదు ఏమన్నా అర్థమైందా ఈ ప్రసాదం అక్కడికి అది కగుడు చేశారు తర్వాత ఇది ఈ పేదా ఫినిష్ సంవేదనస్వూత్ సంవేదనాపేక్షా నకాశాంతరాపేక్ష చూడండి ఒక ప్రకాశము ప్రకాశించడానికి మరి ఒక ప్రకాశం యొక్క అపేక్ష ఉండదు పురుగు ప్రకాశించడానికి దీపంగా నీ చంద్రుడు కా నీ సూర్యుడు కాని అక్కతు లేదు అదే అది ప్రకాశమే అది అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది అదేవిధంగా ఆత్మస్వరూపము ప్రకాశమే సంవేదనము దాని స్వరూపమే సంవేదనము అంటే జ్ఞాన జ్ఞానప్రకాశమే దాని స్వరూపము కనుక అటువంటి జ్ఞాన ప్రకాశమే స్వరూపముగా గల ఆత్మ తన చేతాను తెలియబడేది అనే మాట లేదు ఇతరము చేత తెలియబడేది అనే మాట లేదు ఎలా అయితే ప్రకాశము ఇతర ప్రకాశమును అపేక్షించదో అదేవిధంగా ఆత్మస్వరూపము సంవేదనమే స్వరూపముగా మరి ఒక సంవేదనమును అపేక్షించదు ఆ మరి యొక్క సంవేదనము ఇతరముచే తెలియబొట్టుట అనే దాన్ని అపేక్షించదు తనచే తాను అనే దానిని కూడా అపేక్షించదు కాబట్టి ఆత్మ ఆత్మ జ్ఞానమును అపేక్షించదు జ్ఞానమంటే తెలియడం సంవేదనము అన్న జ్ఞానము ఉన్నా ఒకటే అనా అనే మాట కనపడుతోంది కదా సంవేదన జ్ఞాన జ్ఞానాలో జ్ఞా అనా ఉంది అంటే ఆత్మ జ్ఞానమును అపేక్షించదు మరైతే ఆత్మజ్ఞానం అనగాని ఆత్మజ్ఞానమనే ఒక వ్యవహారం ఉంది కదా అంటే ఏది ఏది ఆత్మ కాదో దానిని ఆత్మకానిది అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానము అనే వ్యవహారం స్వయంగా ఆత్మైతే అది తన చేతాన్ని తెలియబడదు ఇతరము చేతాన్ని అది తెలియబడదు తెలియబడుట ఆవశ్యకము కాదు అది తెలియబడనక్కదనే లేదు ఎందుకంటే తెలివి ఏ దానిస్వూపము గానుక హరి ఓం దర్శ శ్రీకృష్ణాస్